మే కవిం కవీనాముపమస్తవస్తేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ వన్ోతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాభగవానువాచ अक्षर ब्रह्म पर स्वभाव्यात्मु भूतभद निसर्ग कर्म संज्ञि अर्जुनि प्रश्न की क्रम समाधान श्रीकृष्णुड़ अर्जुन एडू प्रश्न अड़गा ఏడు అండం కంటే సిక్స్ ప్లస్ వన్ సో బ్రహ్మ అనగానేమి అధ్యాత్మం అనగానేమి కర్మ అనగానేమి అధిభూతం అనగానేమి అధిదైవం అనగానేమి అధియజ్ఞం అనగానేమి అధియజ్ఞము అనేది అక్కడ కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రశ్నలోనే ఉంది అధిభూ అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన అత్ర అంటే ఈ జగత్తునందు అస్మిన్ దేహే ఈ దేహమునందు యజ్ఞము యజ్ఞస్వరూపుడైన ఈశ్వరుడు ఈ జగత్తులో ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా మనం భావన చెయ్యాలి అలాగే ఈ దేహమునందు యజ్ఞస్వరూపుడైన ఈశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు ఎలా భావన చేయాలి అది ఒక ప్రశ్న అధియజ్ఞానికి సంబంధించి ఈ ఆరు ఈ ఆరు తత్వాల గురించి చెప్పిన తర్వాత ప్రయాణకాలం అనేది ఒకటి ఉన్నది ప్రయాణకాలము అంటే గీతలో మరణకాలము అనే మాట లేదు ఎందుకంటే మరణాన్ని అంగీకరించరు గీతలో మామూలుగా లోకంలో అయితే మరణాన్ని అంగీకరిస్తారు మనిషి పుట్టాడు మరణిస్తాడు లోకదృష్టి లోకదృష్టి ఏముంది సూర్యుడికే పుట్టుక మా ఉదయము అంగీకరించే లోకం అస్తమించుట అంటే అర్థం ఏమిటనుకుంటున్నారు మరణించడం సో సూర్యుడికే పుట్టుకను మరణాన్ని ఉదయాన్ని అస్తమయాన్ని భావన చేయగలిగినప్పుడు దేహానికి దేహాంతో ఉన్న మనిషికి పుట్టుటా గిట్టుటా భావన చేయటంలో పెద్ద విడ్డూరం ఏమున్నది అది లోకదృష్టి అన్నా అజ్ఞాన ఒకటే సో అదైన తర్వాత మీరు ఈ ఈ ధర్మానికి సంబంధించి అర్థకామాలు లోకపు లోకానికి సంబంధించిన పురుషార్థాలు ధర్మము అన్నది మత భావనలకు సంబంధించిన పురుషార్థం మూడవి ధర్మార్థకామము తర్వాత మోక్షము అనేది ఇటు లోకానికే అటు మతానికి కూడా అతీతమైనటువంటి మోక్ష పురుషార్థం తత్వానికి సంబంధించింది ఇది వ్యవస్థ సమగ్రంగా కాబట్టి దేన్ని మనం వదిలిపెట్టలేదు అర్థకామాలు లోకాన్ని కవర్ చేశారు ధర్మ మతాన్ని కవర్ చేశారు మోక్ష తత్వాన్ని స్పిరిచువాలిటీ జీవన్ముక్తి అది కూడా కవర్ అయింది చాలా సమగ్రమైన విచారం దేన్ని విడిచిపెట్టలేదు సో దీంట్లో ధర్మ అనే అంశంలో మనిషి పుట్టడము గిట్టుట రెండు ఉంటాయి ఎందుకంటే పుట్టి పుత్రే జాతే యదష్టాకపాలం నిర్వపతి పుత్రుడు పుట్టినప్పుడు జన్మించినప్పుడు అష్టాకపాలము అంటే ఎనిమిది కపాలముల ఎందు సంస్కరించబడే ఇష్టి ఒకటి చేయగలను అని ఒక విధివాక్యం కలదు కాబట్టి కర్మకాండ సందర్భంలో పుట్టుటా అనేది ఉంటుంది నేను ఊరికే తత్వాన్ని చెప్పే సందర్భంలో పుట్టుటా అనేదే లేదు అని నేను చెప్పడం నాకు అలవాటు ఎందుకంటే నేను చెప్పే టాపిక్ అటువంటిది కనుక సరిగ్గా లేదండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అంటే అక్కడ సమస్య ఉందన్నమాట ఓకే కానీ నాకేమిటో మహా గొప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడి నుంచి ఓకే దాని మూలంగా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా కొంచెం కొంచెం అక్కడే ఉండండి వెంటనే వచ్చేసేయకండి పరిగెత్తుకుని అక్కడే ఉండు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఓం ఓం ఓం ఓం ఇప్పుడు బాగుందండి సంవాట్ బెటర్ ఇప్పుడు మరీ పెంచితే గుని శబ్దం వస్తుంది ఇప్పుడు బాగానే ఉందండి బాగుందండి మేస్టర్ వెరీ నైస్ రెండు వచ్చాయండి కాబట్టి నేను చెప్పే పాఠంలో జన్మను నేను స్వీకరించను అదో ధోరణి అంటే మాండూక్యంలో అజాతవాదము జన్మను అంగీకరించరు అందుకోసం నేను ఎందుకంటే ఆత్మ అజము అమరమును దానికి జన్మ మృత్యువులు లేవు ఆత్మవిద్యలో మళ్ళీ ఇంకే జన్మేమిటి మృత్యువు ఏమిటి సో దేహాభిమానం ఉన్నప్పుడే జన్మ మృత్యువు కర్మకాండలో నేను కర్తను అని ఉంటుంది కర్తృత్వం ఉంటుంది కర్త ఎవడవుతాడు దేహాభిమానం గలవాడే కర్త అవుతాడు దేహాభిమానం లేనిదే కర్తృత్వం ఉండదు కాబట్టి కర్మకాండ సందర్భంలో పుట్టుక మరణము స్వీకరింపబడతాయి ఎంత అయితే మరణించినప్పుడు చేసే కర్మలు వేరుగా ఉంటాయి పుట్టేప్పుడు చేసే కర్మలు వేరుగా ఉంటాయి పుట్టుకకి మరణానికి మధ్యలో చేసే కర్మలు అనేకం ఉంటాయి ఆ సందర్భం వేరు సో ఈ విధంగా ప్రయాణ కాలము అని అంటాడు అంటే ఈ దేహాన్ని త్యాగం చేసి వెళ్ళిపోవడం ఎప్పుడు కూడా ప్రయాణం చేసేప్పుడు ఎలా ఉంటామంటే ఓ ఇంటిని విధులుపెట్టి మరో ఇంటికి పోతూ ఉంటాం ఆఖరికి మీరు విమానం అమెరికా వెళ్ళినా కూడా తీరా అమెరికాలో దిగాక ఏం చేస్తారు ఏ ట్యాక్సీ వాళ్ళు ఎవరితే వాళ్ళో వచ్చి రిసీవ్ చేసుకుని ఓ కారులో కూర్చొని మళ్ళీ ఎక్కడికో ఆశనుకో దేనికో వెళ్తాను ఎక్కడికో వెళ్తున్నాడని ఇక్కడ అనుకోవడమే కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం వెళ్ళే గది ఇక్కడికంటే చిన్నదిగా ఉంటుంది నిజంగా అమెరికాలో మకాన్ చేసే గదులు ఇక్కడ మన పద్మరావు మనం ఉండే గదుల బాగా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఊరికే అమెరికా ఇక్కడి నుంచి అనుకోవడమే కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంత బెడ్ ఉంటుంది దీని మీద నడుము వాల్సటమే ఎక్కడికి వెళ్ళినా అంతే సిక్స్ ఫుట్టు స్పేసే వీడికి కావాలి ఏదో టెన్ బెడ్రూమ్స్ ట్వెల్వ్ బెడ్రూమ్స్ లేకపోతే త్రీ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్ ఏదో వ్యామోహంతో అలా పెంచుకుని కట్టుకోవడం డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో తెలియక మనిషి ఎలా ఉంటాడంటే అవసరమైన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదిస్తాడు సంపాదించాడు కాబట్టి దాన్ని ఖర్చు పెట్టడం భోగాల కోసం ఏవేవో కల్పించుకుంటూ ఉంటాడు ఇది మానవుని స్వభావం ఇప్పుడు నాకు మొన్ననే విన్నాను నేను ఫిలిం నగర్ ఏదో ఉంది కదా జూబ్లీహిల్స్ ఆ ప్రాంతంలో ఓ బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే చూసుకోండి ట్వెల్వ్ బెడ్రూమ్ బిల్డింగ్ ఇరవై ఐదు చాలా తక్కువ ధర ఇప్పుడు కొంచెం డౌన్లో ఉన్న వేల ఇరవై ఐదు కోట్లు కోట్లకి పలికింది ఇప్పుడు ఇరవై ఐదుకు దొరుకుతుంది చవకబేరం ట్వెల్వ్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ ప్యాలెస్ లైక్ హౌస్ సో ట్వెల్వ్ బెడ్రూమ్ కొన్నారనుకోండి ఎవరో వాళ్ళు కొంటారు ఒకటి టోటోలో కొన్నారనుకోండి ఎన్ని బెడ్రూమ్లలో పడుకుంటాం ఏదో బెడ్రూమ్లో పడుకోవాలి ఎంత పెద్ద బెడ్రూమ్ అయినా నిద్ర పట్టి వరకే ఉంటుంది వస్తూ కాబట్టి ఇక్కడ మరణము అనేది అంగీకరించరు అంగీకారమే కాదు యాజ్ ఎ అసలు యాజ్ అన్ ఆప్షన్ కూడా స్వీకరించరు ఎందుకంటే ప్రారంభంలోనే అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే సంస్కృతంలో నేను అనడానికి సంస్కృతంలో అహం అని అంటారు ఇంగ్లీషులో ఐ అని అంటారు నేను అన్నదాన్ని ఐ అని ఎందుకు అన్నారబ్బా దానికి ఆన్సర్ ఏమీ లేదు నేను అనే దాన్ని నేను అనే పదం ఎలా వచ్చింది దానికే ఆన్సర్ లేదు నాకు తెలిసి వాటికి ఎటిమాలజీ లేదు కానీ సంస్కృతంలో అహం అని ఎందుకు అన్నారు దానికి ఆన్సర్లు ఉన్నాయి నా హంతి ఇది అహం నా హన్యతే ఇది అహం ఇది కర్త కాదు నాయం హంతి నహన్యతే కాబట్టి ఈ ఆత్మ చైతన్యము కర్త కాదు ఏ పనిని అది చేయదు కాబట్టి అహం నహంతి ఇది అహం నా హన్యతే హన్యమానే శరీరే శరీరం నశించిన నశించదు కాబట్టి అహం కాబట్టి అహం బ్రహ్మాని తెలుసుకోకపోయినా కూడా అహం పరిచ్ఛిన్నము అనే సందర్భంలో కూడా అహము అది దేహ సమవాయి కాదు దేహముతోటి తాదాత్మ్యం చెందినది కాదు దేహం అహం నశించదు అహం బ్రహ్మని తెలిసినా నశించదు తెలియకపోయినా నశించదు దట్ డజంట్ మ్యాటర్ దేహం అహం నశించదు దేహం పుట్టినప్పుడు అహం పుట్టలేదు కాబట్టి అహం నహన్యతే ఇది అహం అది ఆ వాక్యమే గుర్తుపెట్టుకోవాలి నహన్యతే హన్యమానే శరీరే అది గీత యొక్క ప్రధానమైన సందేశం గీత అక్కడెక్కడో స్వర్గం ఉంది మీరు పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తారు ఇత్యాదులు గీత చెప్పదు స్వర్గంలో ఏవో అమృతం ఉంటుంది లేకపోతే పార్టీ ఉంటుంది నాన్స్టాప్ పార్టీంగ్ ఉంటుంది అలాంటి వర్ణనలు మీకు గీతలో ఉండవు గీత ఏమని చెప్తుందంటే ఇప్పుడు నీ స్వరూపాన్ని నీవు తెలుసుకో నీ స్వరూపము ఏ విధంగా నీకు అనుభవానికి అహం అహం అనగానేమి నా హన్యతే శరీరే ఈ శరీరము నశించినా నశించనిది అది అహం కాబట్టి ఈ అహం పరిచ్ఛిన్న జీవభావంతో ఉన్నంత వరకు ఒకచోటి నుంచి ఇంకో చోటుకి ప్రయాణం ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం ఈ దేహం నుంచి ఆ దేహానికి ప్రయాణం అనే ఒక వర్ణన లేదా ఈ దేహము చిరిగిపోయిన చొక్కా లాగా వసాంసి జీర్ణాన్ని యథా విహాయ చొక్కా ఉంటుంది చొక్కా చిరిగిపోతుంది ఇంకా వేసుకుంటూ పనికిరాదు అప్పుడు అయితే ఆధునిక కాలంలో ఫ్యాషన్స్ మారినప్పుడల్లా చొక్కాలు మార్చాను చొక్కా అంటే అంగీ ఫ్యాషన్ మారినప్పుడల్లా మారుస్తూ ఉంటారు ఫ్యాషన్దే ఉందిలండి ఫ్యాషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ సిల్లీ ఇగ్నరెన్స్ ఫ్యాషనే ఉంది సో అంగీ మన పర్పస్ సర్వ్ చేస్తున్నంతసేపు దాన్ని వాడుకోవచ్చు మరీ చిరిగిపోయి చిల్లులు పడిపోయింది అనుకోండి ఇంకేమి వాడతారు అది తీసేసి కొత్త ఇంగి వేసుకుంటారు అలాగే ఈ దేహము ఇంక శిథిలం వాట్ ఎవర్ ది రీజన్ శిథిలమైపోయింది రోగం కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు మరొకటి కావచ్చు పోతే వృద్ధాప్యం కావచ్చు శిథిలమైపోయింది ఇంకా ఆ ప్రాణశక్తిని నిలబెట్టుకునే సామర్థ్యం దానికి ఉండదు అటువంటిప్పుడు ఏం చేస్తాడంటే ఆ జీవుడు చె ఈ శిథిలమైన దేహాన్ని నాకెందుకు అని దేహాన్ని వదిలిపెట్టేసి మరో కొత్త దేహాన్ని కొత్త చొక్కా తుడుక్కున్నట్టుగా కొత్త దేహాన్ని సంపాదించుకుంటాడు దాంట్లో విచారించాల్సిందేముందండి చాలా మంచిది ఇప్పుడు కొత్త చొక్కా తొడుక్కుంటే కొత్త పసుపు పెట్టుకుని కొత్త చొక్కా తుడుక్కుంటారు కానీ దుఃఖిస్తూ కొత్త చొక్కా తుడుక్కుంటారా తొడుక్కోరు తర్వాత ఈ శాలిపురుగు చిన్న చిన్న సాలీడులు ఉంటాయి అది పడింది అనుకోండి అమ్మో నా ఒంటి మీద సాల్యూడి పడింది నాకు కొత్త చొక్కా వస్తుందేమో అని మహా ఉత్సాహపడిపోతారు పైగా సాల్యూడు పడింది కాబట్టి కొత్త చొక్కా కొనిపెట్టిన దెబ్బలాడి పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అది కొత్త చొక్కా అన్నది అది ఆనందానికి సంబంధించిన విషయం తప్ప అంటూ దుఃఖించడానికే ఉంది అంచేతనే ఎవరైనా మరణించినప్పుడు దుఃఖించటం అన్నది అది గీత యొక్క సందేశానికి విరుద్ధం అలాగా దుఃఖించటం అనేది ఉండదు ఓ మహాత్ముడు ఉండేవారు గొప్ప గీతా జ్ఞానం గలవారు గీతని బాగా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకున్న మహాత్ముడు ఎవరోలో పోయారు ఇంట్లో వాళ్ళు ఎవరోలో పోయారు పోతే అందరూ దుఃఖిస్తున్నారు ఈయన దుఃఖిస్తున్నాడు దుఃఖిస్తుంటే అదే సమయానికి అక్కడికి ఇంకో మహాత్ముడు వచ్చాడు ఆ మహాత్ముడు చూస్తే ఆయన పోయాడు ఎక్కడో పెద్ద ఒక ఆయన పోయాడు మిగతా దుఃఖిస్తున్నారు ఈయన దుఃఖిస్తుంటే కనపడ్డాడు ఇదేమిటి ఈయనెందుకు దుఃఖిస్తున్నాడు వాళ్ళంటే పోనే ఏదో అలవాటు ప్రకారం దుఃఖించాలి కాబట్టినో లేకపోతే కొంత దుఃఖం కొంత హ్యాబిట్ అన్నీ కలిసి వచ్చి వాళ్ళు దుఃఖిస్తున్నారు ఈయన దుఃఖించడానికి వీలు లేదే అని ఆయనకి డౌట్ వచ్చి పిలిచి అడుగుతాడు అహమాయ నువ్వు దుఃఖిస్తున్నావు నీ నీకేమైంది మతిపోయిందా ఏమిటని అడుగుతాడు అబ్బాయ్య నేను దుఃఖించట్లేదు నేను కనుక దుఃఖించకుండా ఉంటే వీళ్ళందరినీ ఓదార్చి పూచి నాణ్యతని పడుతుంది కాబట్టి నేను కూడా దుఃఖించేస్తే గొడవ వదిలిపోతుంది వీళ్ళని ఓదార్చడం అనేది పని ఉండదు అందుకోసం నేను కూడా ఓ చేస్తున్నాను అని చెప్పడం ఆ సరే కానీ బాగానే ఉంది నీ ఐడియా కాబట్టి ఇక్కడ దుఃఖించడానికి అసలు స్థానమే లేదు మహాత్ములు దేహత్యాగం చేసినప్పుడు పండగ చేస్తారు మీకు తెలుసా దుఃఖించరు ఎందుకంటే ఇక్కడ దేహత్యాగము అనేది అది అభిలక్షణీయమైన విషయం తప్ప దాంట్లో దుఃఖించడానికి హేతువు లేదు అయితే సమాజంలో జనులు ఒక అజ్ఞానంలో జీవిస్తారు కనుక వాళ్ళు దుఃఖిస్తారు ఎవరు రకరకాల కారణాలు చేతి దుఃఖిస్తారు సో అనివే సో ప్రయాణకాలే ఆ పదము చాలా గొప్పది మీకు ఎక్కడ వినపడదు అలాగా ప్రయాణ కాలం అంటే ఏదో ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళమనుకుంటారు గీతలో ప్రయాణకాలము అంటే ఈ దేహాన్ని త్యాగం చేసి మరో దేహానికి వెళ్ళడము అజ్ఞానైతే జ్ఞానైతే ఈ దేహాన్ని త్యాగం చేసి సర్వాత్మభావంలో ఈశ్వ సర్వవ్యాపకమైన ఈశ్వరుని ఎందు విలీనమైపోవుట వాటెవర్ సిచ్యువేషన్ అది ప్రయాణ కాలము ఆ ప్రయాణ కాలంలో ఈశ్వరుణ్ణే స్మరించాలి అని ఇక్కడ ఒక ప్రతిపాదన బలంగా రాబోతోంది అది ఎలాగానే అదొక ప్రశ్న ఇవి ఏడు ప్రశ్నలు బహుశా నేను ఇవన్నీ కూడా ఇంతకు ముందు క్లసమో చెప్పానేమో నాకు గుర్తులేదు మళ్ళీ ఓసారి ప్రశ్నలన్నింటినీ దౌరాయించాను ఇప్పుడు మనం సమాధానం చూస్తూ ఉన్నాము అక్షరం బ్రహ్మపరమం అక్షర పరబ్రహ్మ వినాశము లేని పరబ్రహ్మ ఈ అక్షర అన్నది ఇది గీత ఉపనిషత్తుల సారము హృదారణ్యకోపనిషత్తులో ముండకోపనిషత్తులో రెండింటిలో కూడా ఆ పరమాత్మను అంటే ఈ జగత్కారణమైన తత్వము సత్యతత్వము ఒకటి ఉన్నది సత్యము ఒకటి కలదు మరి ఈ జగత్తు ఇది సత్యం కాదు ఇది సత్యం కాదు ఇది దృశ్యము కనబడేది వాస్తవంగా ఉన్నది కాదు సినిమా లాంటిది జగత్తు నిజానికి మీరు ఆలోచించి చూడండి మీకు ఎప్పుడైనా జీవితంలో ఏదైనా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తే మీరు ధైర్యాన్ని కోల్పోయి కుప్పకూలిపోయి ఎడుస్తూ కూర్చుంటే దానికి ఎవడో ఏం చేయలేడు అది ఆ సమాచారం వేరు అలా కాకుండా జీవితం అంటే ఛాలెంజెస్ ఫేస్ చేయటమే జీవితం యొక్క జీవితంలో అది ప్రధానమైన విషయం మనం ఒడుదుడుకులు వస్తాయి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప నిరుత్సాహపెట్టుకోవడం నీరసపడుకోవడం ఆ స్థితిలో మీరు అటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు రావాలని నా అభిప్రాయం కాదు ఎప్పుడైనా వస్తే వస్తాయి తప్పనిసరిగా వచ్చినప్పుడు మీరు ట్రై చేసి చూడండి ఈ ఈ జీవితం కూడా ఈ అనుభవాలు ఈ స్థితిగతులు ఈ పరిస్థితులు ఈ అనుభవాలు ఇవన్నీ కూడా స్వప్న సదృశములు అంటే ఒక దీర్ఘ స్వప్నము అంటుంది అలాగే సినిమాలు అటువంటివి సో వీటిల్లో యథార్థతే ఏమీ లేదు అని అనుకోవడం నెంబర్ వన్ నెంబర్ టూ మనం జీవితంలో ఇంతకుముందు ఎన్నెన్ని ఛాలెంజెస్ చూసాము ఇలాంటి ఛాలెంజ్ ఇదేం ఫస్ట్ ఛాలెంజ్ ఏం కాదు ఇది చిన్నతనంలో యువ మధ్య వయస్సులో అలా జీవితంలో ఎవెవో ఛాలెంజెస్ మనం ఎదురు ఒడుదుడుకుని ఎదుర్కొన్నాము అవి కూడా ఆ ఛాలెంజ్ ఉన్న సమయంలో చాలా బరువైనట్టుగా చాలా కష్టపెడుతున్నట్టుగా దుఃఖాన్ని కలిగిస్తున్నట్టుగా అనిపించేయి కానీ మనం వాటిని ఎదుర్కొన్నాము వాటి నుంచి బయటపడ్డాము కొంచెం తేలిగ్గానో కష్టంగానో బయటపడ్డాము ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఆ ఛాలెంజెస్ అన్నీ ఏమిటి ఏమైపోయాయి అవన్నీ కూడా అవన్నీ కూడా మనం నిన్న రాత్రి కన్న కలగన్నాము ఆ కళలో ఏదో దుఃఖాన్ని పొందాము ఇవాళ పొద్దున నిద్ర లేచాము ఆ దుఃఖం ఏమైంది కలలో ఉన్నప్పుడు యథార్థం అనిపించింది కానీ నిద్ర లేచిన తర్వాత ఏమనిపించింది అబ్బే అదేమీ లేదండి అది మిథ్యా అని మనకి అనుభవం కలిగిందా లేదా అదేవిధంగా మనం ఇదివరకు జీవితంలో అనుభవించినటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం నెమరు వేసుకున్నప్పుడు అవి స్వప్న సదృశములు అవునా కాదా అని ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకుని చూసుకోవాలి సరిపోల్చి చూసుకోవాలి ఎస్ అవి స్వప్నము వంటివే అలా కనపడ్డాయి కొంతసేపు యథార్థమా అన్నట్టుగా భాషించే తర్వాత కాలంలో కలిసిపోయాయి ఇప్పుడు స్వప్నంలాగా ఒక మెమొరీలాగా మిగిలి ఉన్నాయి తప్ప వాటికి వాస్తవికత ఏమీ లేదు ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ కూడా అట్టిదే ఎలా కారాదు అది కూడా అట్టిదే అయి ఉండొచ్చు కాబట్టి ఇది స్వప్న సదృశము అని మీరు అనుకోండి అనుకున్న వెంటనే ఇప్పుడు మళ్ళీ ఆ కష్టాన్నో ఆ ఛాలెంజ్నో పరిశీలించండి అది ఎలా అనిపిస్తుంది అది అంత పెద్ద కష్టంగా అనిపించదు మనం ఫేస్ చేయగలుగుతాము అని అనిపిస్తుంది కాబట్టి మనకి మనమే ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ని తెచ్చుకోవాలి అంటే బాహ్యమునంలో ఉండే జగత్తు ఆ జగత్తు మన మీద వేసేటువంటి ఈ సవాళ్ళు ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ స్వప్నము వంటివి దీర్ఘస్వప్నము వంటివి అనే ఒక సత్యాన్ని సత్యమైతే అదే అది గుర్తించడానికి మీకు టైం పట్టవచ్చు మీ మనస్సు అంగీకరించకపోవచ్చు మీ మనస్సు అడ్డు చెప్పవచ్చు అబ్బెఅే అదేల్లాగా ఇది సత్యమే అని ఒక భ్రాంతిని కలిగించవచ్చు ఇంత కూడా సంభవమే కానీ మీరు కనుక పెర్సిస్టెంట్గా పెర్సివియరింగ్ అంటారు అంటే విధులు పెట్టకుండగా ఇది స్వప్నము అని మీకు మీరు నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేస్తే మీరు ఎటువంటి సవాళ్ళనైనా కూడా తేలికగా ఎదుర్కోగలుగుతారు ఇది ఒక సందేశం గీత యొక్క సందేశం ఎనివే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ప్రయాణ కాలంలో మనం ఈశ్వరుణ్ణి స్మరించాలి ఇది ఒక టాపిక్ ఒక థీసిస్ ప్రయాణకాలంలో ఈశ్వరుణ్ణి స్మరించడం ఎలాగా అంటే అర్జునుడు ప్రశ్నలోనే సమాధానం ఉంది నియతాత్మభి వాడు ఎంతో కొంత ఈ ధ్యానాన్ని మనోనిగ్రహాన్ని అభ్యాసం చేసిన ఉండాలి మనస్సును అంటే చాలామంది ఎలాగా ఉంటారంటే స్వామీజీ మా మనస్సు నిగ్రహించడం కష్టమవుతోందండి దానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటారు చూడండి మీకు మనో నిగ్రహం కావాలి కానీ ఇంద్రియ నిగ్రహం చేయబయ్యా అంటే ఆ పని చేయరు ఎప్పుడు కూడా సాధనం ఎవరికే అక్కర్లా ఫలమే కావాలి అది అది ఎలా ఇంద్రియ నిగ్రహం ఇప్పుడు వెయిట్ తగ్గాలి అంటాడు అయా కొంచెం భోజనం తగ్గించబోయ్యా అంటే అది మా చేయలేడు ఆ ఇంద్రియ నిగ్రహం రసనేంద్రియాన్ని జయించలేడు కానీ నాకు వెయిట్ తగ్గాలి అని పోరతాడు మనిషి ఎప్పుడు కూడా సాధనాన్ని ఇష్టపడ్డాడు సాధ్యం కావాలి మానవుని యొక్క ఆ మస్తిష్కం అలా పనిచేస్తుంది సాధనం లేకుండా సాధ్యం ఎలా సంభవం అవుతుందండి కాదు కదా అయితే మనిషి ఆ భ్రమలోనే జీవిస్తాడు మనిషి ఎంత మూర్ఖుడంటే చూడు ఈ ప్యాచ్ నువ్వు ఇక్కడ పొట్ట దగ్గర పెట్టేసుకుంటే ఈ ప్యాచ్ పెట్టుకుంటే నువ్వు వారం రోజుల్లో కేజీలు తగ్గుతావు అని వాడు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తే వీడది కొనుక్కొస్తుంది తర్వాత వాడు అడ్వర్టైజ్మెంట్లో ఇంకా ఏమని చెప్తాడో తెలిసిన వాడు ఈ ఈ ఎక్సర్సైజ్ చేసి మెషీన్స్ ఒకటి రెండు చూపిస్తాడు ఆ జమ్ జిమ్ ఏదో చూపించి నువ్వు ఇవేమీ చేయక్కర్లేదు అంటాడు తర్వాత చాలా ఆయిలీ ఫుడ్స్ అన్నీ బఫే టేబుల్ చూపించి నువ్వు ఇవన్నీ శుభ్రంగా తినేయచ్చు ఏదీ మానేయక్కర్లేదు అని మళ్ళీ ఈ ప్యాచ్ చూపించి ఈ ప్యాచ్ పొట్టకపెట్టుకో అది ఇలా ఇలా అంటుంది నీకు వెయిట్ తగ్గిపోతుంది ఖరీదు రెండు వేల ఐదు వందల రూపాయలు నీ కోసం పంతొమ్మిది వందల రూపాయల కోసం ఇస్తున్నాము నువ్వు ఇది కొనుక్కున్నట్లయితే నీకు మరొకటి ఫ్రీ రెండు బకెట్లు కొంటే చీపురు ఫ్రీ అన్నట్టుగా ఇది ఒకటేదో ఫ్రీ ఇస్తాము అంటే మ్యాన్ ఫాల్స్ ఫర్ ఆల్ దాట్ మీరు అనొచ్చు మనిషి వీటన్నింటికి లొంగిపోతున్నాడని మీకు ఎలా తెలుసు మీరు అనొచ్చు మనిషి కనుక ఈ అడ్వర్టైజ్మెంట్కి లొంగకపోతే ఆ అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ ఇంకోసారి రాదు ఎందుకంటే చాలా ఖరీదు వాడు ఓసారి చూపించాడంటే పదివేల రూపాయలు ఇరవై వేల తీసుకుంటాడు ఇంకా ఎక్కువ తీసుకుంటాడు లక్ష రూపాయలు తీసుకుంటాడు అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ వేస్తే వాడికి ఆర్డర్స్ వచ్చేసాయి అనమాట టక టక టక టాక అప్పుడే వాడికి లాభం పది లక్షలు వచ్చేసింది అనమాట అందుకోసం ఇంకో లక్ష ఖర్చు పెట్టే అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు సో మనిషి మూర్ఖుడు సాధనాన్ని పట్టుకోడు సాధ్యం కావాలంటాడు కాబట్టి ప్రయా నీకు మనోనిగ్రహంగా మేము ధ్యానాన్ని కూర్చున్నాము మా మనస్సు నిలబట్టలేదు మీరు నిలబడే ఉపాయం ఏదైనా ఉందా అంటే ఒకడంటాడు నాకు వెయ్యి రూపాయలు ఇస్తే నీకు నేను ఏదో చేసేస్తాను నీకు నిగ్రహం వచ్చేస్తుంది అంటే పరిగెత్తుకుని అక్కడ క్యూ కట్టేస్తారు తప్ప సాధనం లేకుండా సాధ్యం ఎలా వస్తుంది ఆ మాత్రం బేసిక్ ట్రూత్ అర్థం చేసుకోరు మనోనిగ్రహం మీకు కావాలంటే ఇంద్రియ నిగ్రహంతో ప్రారంభించాలి మీరు ఇంద్రియ నిగ్రహాన్ని ముందు చేసి తర్వాత మనోనిగ్రహం వాగింద్రియం ఉంటుంది వాగింద్రియంలో మీరు మౌనాన్ని పాటిస్తున్నారా ఎక్కువసేపు మాట్లాడుతున్నారా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారా అత్యవసరమైన మాటలు ఏవో అవే మాట్లాడుతాను ఇంకా మిగతాప్పుడు నేను మౌనంగా ఉంటాను అది ఇంద్రియ నిగ్రహం మీరు ఆ పని చేసి చూడండి మనోనిగ్రహం చాలా సరళమైపోతుంది అలాగే రసనేంద్రియ నిగ్రహం సాత్వికాహారం తింటూ ఉన్నట్లయితే మనోనిగ్రహం సరళంగా లభిస్తుంది అంటే మనస్సుకు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం మనస్సుతోటి మనస్సు కోతి వంటిది మీరు ఇంద్రియ నిగ్రహం చేసినా కూడా అది కొంత ఇబ్బంది పెడుతుంది ధ్యానం చేసి దాన్ని మనం వశం చేసుకోవాలి కానీ స్టార్టింగ్ పాయింట్ మాత్రం డైరెక్ట్గా మనస్సును వశం చేసేసుకుంటాను ఇవన్నీ కూడా పట్టించుకోను అంటే మాత్రం అలా వర్కౌట్ కాదు ఎనివే కమింగ్ టు ది పాయింట్ ఆ మనోనిగ్రహాన్ని మనం జీవిత జీవితకాలంలో అంటే ఒంట్లో ఓపిక ఉన్న రోజుల్లో మనం సంపాదించుకోవాలి మనస్సుని కొంత కామన్ పాయాక్ట్ పెట్టుకోవాలి నేను మీకు సలహా చెప్తా మీరు దేవుడి గురించి చింత చేయొద్దు ఆత్మ గురించి చింత చేయొద్దు స్వర్గం గురించి మోక్షం గురించి మీరు చింత చేయొద్దు అవన్నీ మీకు లభించి తీరుతాయి ఎందుకంటే అవి మీ స్వరూపంలో అంతర్భాగమై ఉన్నాయి అయితే మేము దేని గురించి చింత చేయాలి మీరు మనస్సు గురించి చింత చేయండి pay attention to your mind take care of your mind you need to take care of anything else take care of your mind mind ni meeru take care cheyandi pay attention to the mind watch the mind mano nigrahane ki manam em cheyali ana aa ratanga meeru aalochinchadam prarambhinchandi meetha vanni everything will be taken care of kabatti prayana kaalalo ఈశ్వరుణ్ణి స్మరించాలి అంటే దానికి ఏం చేయాలి అని ఒక ప్రశ్న కూడా కలదు నేను మళ్ళీ ప్రశ్నలన్నింటినీ ఒకసారి మీకు గుర్తు చేశాను సో అక్షరం బ్రహ్మ పరమం ఆ పరబ్రహ్మ అక్షరము అంటే ఇక్కడ ఈ విచారము యొక్క సారమేమంటే సారాన్ని పట్టుకోవాలి ఊరికే పై పై మాటల వల్ల ఉపయోగం ఏమి మనము అక్షర పరబ్రహ్మ అని ఒక పేరు పెట్టి ఒక తత్వాన్ని అన్వేషిస్తూ ఉన్నాము ఇప్పుడు మనం చేస్తున్న పని అదే పాఠాన్ని చదవడము అంటే ఆ తత్వాన్ని అన్వేషిస్తూ ఉన్నాము ఈ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషిస్తున్నాము అంటే జగత్తుని త్యాగం చేసొచ్చు కూర్చుని కదా మనం అన్వేషిస్తున్నాము ఈ గంటన్నర టైంలో మీరు జగత్తుకు సంబంధించిన ఎన్నో పనులు చేసుకోగలుగుతారు పనులు ఉండి కూడా అవన్నింటిని పక్కన పెట్టి మనం శాస్త్రాన్ని అధ్యయనం చేసి తత్వాన్ని అన్వేషిస్తున్నాము ఎందుకని అలా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే చూడండి జగత్తులో జీవిస్తున్నాము జగత్తుతో వ్యవహరిస్తున్నాము కానీ జగత్తు సత్యము కాదు జగత్త సత్యమైన పక్షంలో ఈ పాఠం నేను చెప్పడం మీరు విన్నామనవసరం నాకు అక్కర్లేదు ఈ శ్రమ మీకు అక్కర్లేదు మనందరం వెళ్ళి జగత్తులో బోళ్ళన్ని పళ్ళు ఉన్నాయి చేసుకోదగ్గర సినిమా చూడొచ్చు ఇప్పుడు మంచి సినిమా ఏదో వస్తూ ఉంటుంది లేకపోతే హోటల్కి వెళ్ళినట్లయితే చక్కటి కాఫీను టిఫిను ఏదో తినచ్చు ఏదో చేయవచ్చు ఇది ఈ టైము ముఖ్యంగా మైసూర్ బజ్జీ ప్లస్ కాఫీకి చాలా ఐడియల్ టైం అని ఎవడో అంటూ ఉంటే ఏనా అలాంటి పనులు ఏవైనా చేయొచ్చు అంతే కాని ఇక్కడికి కూర్చుని ఈ అక్షరం బ్రహ్మపరం ఇదికోవాలి ఎందుకు ఎందుకంటే జగత్తు సత్యం కాదు ఫండమెంటల్ ట్రూత్ జగత్తు సత్యం కాదు మరి ఏది సత్యము చూడు జగత్తు కేసు చూసుకో ఏది అంటే ఏదో యాపిల్ పండు చూపించినట్టుగా చూపించడానికి ఏమీ కుదరదు అది జగత్తు చూడు జగత్తు వినాశి క్షరణశీలము అలాగా పట్టుకుందాం అనుకుంటే చేయిజారిపోతూ ఉంటుంది బాల్యము చేజారిపోయింది యవ్వనము చేజారిపోయింది మధ్య వయస్సు చేయజారిపోయింది ఆరోగ్యం చేయజారిపోయింది ధనము ప్రేమలు బంధువుల్లో మధ్యలో ఉండే ప్రేమలు ఇవేళ ఉంటాయి రేపు ఉండవు కొడుకు ఇవేళ చెప్పిన మాట వింటాడు రేపు విండవు అన్నీ అల్లల్ అల్లలా ఉంటాయి ఇది జగత్తు యొక్క లక్షణం మనము ఒక పెద్ద ప్రసాదము వంటి జీవితాన్ని కడతాము దాన్ని నిర్మాణం చేస్తాం ప్రసాదం ఎలా నిర్మాణం చేస్తారు ఇటకలు కొనుక్కొస్తారు స్టీలు కొనుక్కొస్తారు సిమెంట్ కొనుక్కొస్తారు లంచాలు ఇస్తారు మరొకటి చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకి ఏమో లంచాలు ఇస్తారు పర్మిషన్లు తెచ్చుకొస్తారు ఎన్నెన్నో పనులు చేస్తారు చేసి ఇటక మీద ఇటక సిమెంటు ఇటక మీద ఇటక పెట్టి అలా కడతారు ప్రసాదాన్ని అదేవిధంగా ఈ జీవితాన్ని మనం అలా కట్టుకుంటూ వస్తాము ముందు ప్రారంభించినప్పుడు చదువు ఉద్యోగం డబ్బు ముందు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు ఖర్చు పెడతాడు ఆ తర్వాత తనే డబ్బు సంపాదిస్తాడు తర్వాత ఇల్లు వాకిలి భార్య పిల్లలు పిల్లల యొక్క కెరియర్ తన కెరియరు దీంట్లో మళ్ళీ లోపల పుణ్యం ఈ తీర్థయాత్ర చేశాను ఆ పుణ్యం సంపాదించాను ఈ దానం చేశాను ఆ దానం చేశాను అని ఈ జీవితం ప్రసాదాన్ని నిర్మించుకుంటూ వస్తాడు అయితే చిత్రం ఏంటంటే ఈ ప్రాసాదము వీడు ఓ వైపు నుంచి కడుతుంటే ఇంకోవైపు నుంచి కూలిపోతూ ఉంటుంది అది చాలా చిత్రమైన ప్రసాదం అది జగత్తు క్షరము అది క్షరితమైపోతూ ఉంటుంది చిల్లుబొట్లో నీళ్లు పోస్తుంటే అడుగు నుంచి కారిపోతూ ఉంటుంది ఈ ఈ జీవితం అనే ఈ జగత్తు ఈ దేహం ఈ మనస్సు మనం సంపాదించిన సంపదలు మనతోటి ప్రయాణ కాలం వచ్చేప్పటికీ ఒక నయా పైసా కూడా గుండు సూది కూడా రాదు అంత మనం ఇది సంపాదించాను అది సంపాదించాను ఇది పోగొట్టాను అది పోగొట్టే అని అంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు బంధువులు కూడా గుమ్మం దాకా వస్తారు దేహాన్ని మోసుకెళ్తుంటే గుమ్మం దాకా వస్తారు ఇంకా తప్పనిసరి అయిన వాళ్ళు ఓ నలుగురు మోసుకుపోయేవాళ్ళును ఇంకో కొంతమంది ఏదో తప్పనిసరి అయిన వాళ్ళు శ్మశానం దాకా వస్తారు నిప్పులు దాకా వచ్చేవాడు ఎవడో ఉంటాడు వాడు కూడా నిప్పు పెట్టి ఆ నిప్పు కొంచెం బలపడి లోపల వెనక్కి అడుగేస్తాడు అక్కడితోట ఆఖరు కాబట్టి మనం నిర్మాణం చేసిన ఈ ప్రసాదము జీవిత ప్రసాదము మనం చూస్తుండగానే మనం పెట్టిన ఇటకలు మన కళ్ళ ముందే అవి విడిపోయి పడిపోతూ ఉంటాయి ఇది క్షరము దీని లక్షణము ఇది వినాశ స్వభావము దీనిది మరి ఆ పరమ సత్యం ఏమిటండి అక్షరము అంటే ఏం చెప్పినట్టండి ఏది క్షరము కాదో అదని చెప్పారు తప్ప అది ఇదమిత్తమని చెప్పి ఇది కాదు అది మీరు సాక్షాత్కరించుకున్న అనుభవానికి ఆత్మరూపంగా తెచ్చుకునేది తప్ప ఇలా ఎదురుకుండా కనపడేది కాదు కనపడేదైతే క్షరమే అయిపోతుంది ఈ అక్షరాన్ని ఎలా వర్ణించారంటే యయా తదక్షరధిగమ్యతే అని ముండకంలో చెప్పారు బృహదారణ్యతలో ఏమని చెప్పారంటే అస్థూలం అనను అహ్రస్వం అదీర్ఘం అని ఆ అన్ని ఆ ఎ లిస్ట్ ఆఫ్ ఆ ఆజ్ ఎ నెగేషన్ నో నో నో ట్వంటీ ఫోర్ నెగేషన్స్ ఎన్నో ఉన్నాయి ఆ మంత్రంలో ఇది పొట్టిది కాదు పొడుగుది కాదు అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది అది ఒక విగ్రహం కాదు అంటే ఒక రూపం కాదు మనుషులైతే పొట్టిగా ఉంటారు పొడుగ్గా ఉంటారు మనుషుల్లో రెండు లక్షణాలు ఉంటాయి మనుషుల్లోనే కాదు దేవుళ్ళు కూడా ఈ లక్షణాలని మనం ఆరోపిస్తున్నాం ఇప్పుడు మీరు విఘ్నేశ్వరుడు బొమ్మ అనుకోండి బొమ్మ పొట్టిగా ఉంది పొడుగ్గా ఉంది ఇంత పొడుగు అయితే పూజకి పనికిరాదు అంత పొట్టి అయితే పనికిరాదు ఇలాంటి మాటలు మీరు విన్నారా ఇలాంటి శంకలు కూడా అడుగుతూ ఉంటారు సో దాని అర్థమేమిటి మనకి మన దేహానికి మనం పెట్టుకున్నటువంటి పొట్టి పొడుగు లక్షణాలని మనం దేవుని ఎందు ఆరోపిస్తున్నాం సో ఈ పరమాత్మ పొట్టియా పొడుగ పొట్టి కాదు పొడుగు కాదు అంటే ఇంకా మూడోది ఏమీ లేదు పొట్టి పొడుగు అయితే పొట్టు కావాలి లేకపోతే పొడుక్ కావాలి మరి ఏ రెండు కాదు అంటే అర్థం ఏమిటి ఒక రూపము కాదు అని అర్థం కానీ కాదు దీర్ఘం కాదు సూక్ష్మం కాదు స్థూలం కాదు గ్రోస్ స్థూలము అంటే పట్టుకోవచ్చు ఇలా చేత్తో టోకం వేయవచ్చు దాన్ని స్థూలము అంటారు సూక్ష్మము అది మీరు వ్యాపకంగా ఉంటుంది దాన్ని పట్టుకోలేరు మీరు ఆకాశం చాలా సూక్ష్మం స్థూలము అంటే పృథివీ స్థూలము ఇది సూక్ష్మము కాదు స్థూలము కాదు అంటే ద్రవ్య మాత్రమే కాదు జ్ఞాతమూ కాదు అజ్ఞాతము కాదు దృశ్యము కాదు అదృశ్యము కాదు అంటూ ఈ విధంగా అక్షర పరబ్రహ్మని అంటే మనస్సుతోటి మీరు ఎన్ని సంకల్పాలైతే ఆ ఈశ్వరుడు గురించి చేయగలుగుతారో వాటినన్నిటినీ అనువదించి వాటిని ఖండిస్తుంది శాస్త్రం మీకు రహస్యం చెప్తా మన జీవితంలో రెండు ఉంటాయి అనువాదము అపవాదము గుర్తుపెట్టుకోండి అనువాదము అపవాదము వేదాంత పాఠం కదా ఏం పురాణ కాలక్షేపం కాదు తత్వ తత్వ విచారము కాబట్టి రెండు ఉంటాయి అనువాదము అపవాదము అనువాదం అంటే నేను ఎలా ఉంటుందో చెప్తా చూడండి మన జీవితంలోనే చూడండి మీరు ఈ స్టాక్ కొన్నరా కొన్నాము ఆ స్టాక్ ఇప్పుడు మంచి అభివృద్ధిలో ఉంది దాన్ని అట్టి దాన్ని అమ్మేయద్దు ఫలానా స్టాక్ ఉంటే మీరు దాన్నిపాటికి స్లోగా అమ్మేసేయండి ఎందుకంటే చెప్పలేము ఈ ఫార్మసీ స్టాక్స్ ఇప్పుడు బాగా రావట్లేదు ఇప్పుడంతా కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీ స్టాక్స్ బాగా నడుస్తున్నాయి ఇలాంటి మాటలు విన్నారా ఆ మాటలు ఎవడైనా చెప్పాడు అనుకోండి చెప్తే మీకు తెలిసిన మాట వాడు చెప్పింది మీకు తెలిసిన లేకపోతే వాడు చెప్పింది కొత్త ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీ అనుభవాన్ని అనువదించేటువంటి మాటలవి అంటే దే రీస్టేట్ యువర్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీకుండే అనుభవాన్ని అవి ఏం చేస్తాయి బలపరుస్తాయి అది ఒక దృష్టాంతం ఇంకో దృష్టాంతం చెప్తా చూడండి ఆ ఫలానా హోటల్లో మంచి టిఫిన్ బాగుంటుంది లంచ్ కూడా చాలా బాగుంటుంది కానీ ఆ హోటల్లో బాగుండదు మీరు లంచ్కి ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారనుకోండి అది మన అనుభవాన్ని అవి ఏం చేస్తున్నది సపోర్ట్ చేస్తుంది దీన్ని అనువాదము అంట ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్పాను అనుకోండి ఫలానా వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఫలానా తారీఖు నాడు పుట్టాడు పెరిగాడు పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని చేశాడు ఈ గొప్ప పనులు చేశాడు ఆ గొప్ప పనులు చేశాడు ఫలా తాకినాడు చచ్చిపోయాడు అని చెప్పాను అనుకోండి అది అనువాదము ఎందుకంటే మన జీవితంలో మనకి పుట్టడం చచ్చిపోవడం పెరగడం పెద్దవడం ఇల్లు వాయికి పెళ్ళి పెడాకులు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం దానికి సంబంధించిన అనువాదం ఆయన చాలా సుఖపడ్డాడు బాగా డబ్బు సంపాదించాడు అనువాదము ఆయన పాపం చాలా కష్టపడ్డాడు ఏదో కష్టపడ్డాడు వాళ్ళు పోయారట ఈ దుఃఖాన్ని అనుభవించారు అది అనువాదము ఈ మందు వేసుకుంటే మీకు రోగంతా గుర్తు ఇదంతా అనువాదం అపవాదం అంటే ఏమిటో చెప్పమంటారా ఇప్పుడే చెప్పాను మీకు అయా మీరు జగత్తు సత్యం అనుకుంటున్నారా కాదు సుమా అది స్వప్నము వంటిది దాంట్లో ఏదీ సత్యం కాదు ఏదైనా ఛాలెంజెస్ మిమ్మల్ని ఫేస్ చేసినప్పుడు మీరు తెలుసుకోండి అది సత్యము కాదు అది స్వప్నము వంటిది అని మీరు తెలుసుకోండి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పాను అది ఏమిటిది అపవాదము మీకు అర్థమైంది కదన్న అనువాదము అపవాదమును పురాణాలన్నీ అనువాద రూపంగా ఉంటాయి వేదాంత శాస్త్రము అపవాద రూపంగా ఉంటుంది మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మీరు పురాణం తీసుకు శివపురాణం తీసుకున్నారని కొన్ని శివుడు ఉన్నాడు పార్వతిని పెళ్ళి ఆడాడు ఇద్దరు కొడుకులు ఒకటి గణేష్ మహారాజు ఇంకొకటి కుమారస్వామి వాళ్ళలో వాళ్ళు ఎప్పుడూ దెబ్బలాడి ఈ సిబ్లింగ్స్ ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా అన్నదమ్ముల సిబ్లింగ్ వాళ్ళు కలిసి పెరుగుతో ఎప్పుడూ కొట్లాడకూడవే ఇంకో సామెత ఉంది ఈ చి మగపిల్లలు కలిసి ప్రేమగా ఉంటారు చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత దెబ్బలాడుకుంటారు ఎందుకంటే ఆస్తిపాస్తుల వ్యవహారంలో దెబ్బలాడుకుంటారు ఆడపిల్లలు చిన్నప్పుడు చా ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే రెబ్బన మొక్క కోసమో లేకపోతే తలకాయ దూకుని కోసమో లేకపోతే ఏదో దేనికో ఈ ఆడపిల్లల సామాగ్రి చాలా ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళు ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు కానీ పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత మహా ప్రేమగా ఉంటారు ఎందుకంటే ఆస్తిపాస్తుల గోళ ఏమి ఉండదు ఎవళ్ళ ఆస్తులు వాళ్ళది అని ఓ సామెత ఈ సిబ్లింగ్స్ ఎప్పుడూ కొట్లాడుకుంటారు అంచేతనే గణేష్ మహారాజు కుమారస్వామి కూడా దే ఆల్సో హ్యావ్ ఏ కాంపిటీషన్ ఎందుకంటే సిబ్లింగ్స్ కదా కాబట్టి ఈ పురాణం కథ ఎలా ఉంది ఇది మన జీవితానికి సంబంధించిన కథలా లేదండి అది మనం అనుభవించే కొంచెం వెరైటీగా ఉంది తప్ప ఇట్ ఈస్ ఎన్ అనువాద ఏ రీస్టేటింగ్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడు మీద ఎక్కేసి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసేడు అంటే అది మన అనుభవాన్ని అనువదిస్తున్నట్టుగా లేదది ఇట్ ఈస్ జస్ట్ లైక్ దాట్ కాబట్టి ఇవన్నీ అనువాద రూపంగా పురాణములన్నీ అనువాద రూపంగా ఉంటాయి ఇక్కడికి వచ్చారనుకోండి అపవాదము అక్షర పరబ్రహ్మనగానేమి అది పొట్టిగా ఉండదు పొడుగ్గా ఉండదు అదేమో సూక్ష్మంగా ఉండదు స్థూలంగా ఉండదు అది జ్ఞాతము కాదు అజ్ఞాతము కాదు ఈ విధంగా అపవాద ప్రధానంగా అక్షర పరబ్రహ్మను నిరూపిస్తారు ఈ అష్టమాధ్యాయము నిర్గుణ పరబ్రహ్మని బోధిస్తుంది అని నేను మీకు మనవి ఉన్నాను ఇది టాపిక్ మనం ఎక్కడ ఉన్నాము సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృత విధృత తిష్టత ఇ శ్రుతే సూర్యుడు చంద్రుడు భూమి ఈ లోకములు అన్నీ కూడా ఇవన్నీ కూడా భిన్న భిన్నములుగా భాషిస్తున్నప్పటికీ వాస్తవంలో అవన్నీ కూడా ఒకే అక్షర పరబ్రహ్మయందు నిలిచి ఉన్నవి అది సత్యము ఈ నానాత్మీ సత్యము కాదు అక్షర పరబ్రహ్మయే సత్యము అలాంటిది సూర్య చంద్రుల్ని కూడా అపవాదం చేశారు మీరు గమనించరో లేదో సూర్యచంద్రులు కూడా అపవాదం చేయబడినప్పుడు ఈ దేహం ఎంతటిది ఈ మనస్సు ఎంతటిది మనం జీవించే కాలం ఎంత చాలా ఇట్స్ లైక్ ఎ డాట్ ఎప్పుడైనా చూసారా ఈ టూంబు స్టోన్ అని అంటారు అక్కడ పెడతారు లేకపోతే పుస్తకాల్లో ఫోటో వేసి కింద రాస్తారు ఏమని నైన్టీన్ డాష్ నైన్టీన్ ఆర్ టూ అంటే నైన్టీన్ ట్వంటీ టూకి టూ మధ్యలో ఎయిటీ ఇయర్స్ ఉన్నాయి ఆ ఎయిటీ ఇయర్స్ రిప్రజెంటెడ్ బై ఎ డాష్ లైఫ్ ఈజ్ లైక్ దాట్ ఇట్స్ నథింగ్ మోర్ దాన్ ఏ డాష్ ఆ డ్యాష్లో ఏముంటాయండి ఆ డ్యాష్లో ఏముంటాయండి బాల్యం ఉంటుంది యవ్వనం ఉంటుంది వృద్ధాప్యం ఉంటుంది ఇళ్ళు వాకిళ్ళు పిల్లలు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు దెబ్బలాట్లు లాభాలు నష్టాలు అన్నీ ఉంటాయి ఆ డ్యాష్లో అన్నీ ఆ డ్యాష్లో పెట్టేశారంటే అర్థం ఏంటండి ఇట్ ఇస్ ఆల్ స్వప్నం ఆ డ్యాష్ కూడా చాలా వాల్యుబుల్ డాష్ ఓంకార్య ఓమిత్యేకాక్షరం బ్రహ్మా ఇది పరేణ విశేషణాత్ అగ్రహణం ఈ అధ్యాయంలోనే ఓం అని వస్తుంది ఆ ఓమును కూడా బ్రహ్మ అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఓము బ్రహ్మే అంటాడు ఎలాగంటే రామ అన్నారు అనుకోండి రామ అంటే అది పేరు రాముడు కాదు రాముడు వేరే రాముడు దేవుడు దేవుడు ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు సాకేత లోకంలో ఉన్నాడు రామ అనే పేరు నా నోట్లో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ కూర్చుని కోక్ అన్నాను అనుకోండి కోక్ అంటే ఏమిటండే కోక్ అంటే అది పేరు నామం కోక్ అనే నామానికి సంబంధించినది నామి అది కావాలంటే అది ఎక్కడుంది అది ఎక్కడుందంటే అలా రోడ్డు మీదకెళ్ళి కొంచెం అర మైలు అర కిలోమీటర్ వెళ్తే అక్కడ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి అక్కడ ఉంటుంది కోక్ అని ఇక్కడ అంటే ఎక్కడ కుదిరింది అక్కడికి వెళ్తే దొరుకుతుంది నామము నామి కానీ రామా అని మీరు అన్నప్పుడు పరిస్థితి అది కాదు లోకంలో నామం నోట్లో ఉంటుంది నామి ఎక్కడో బయట ఉంటుంది కానీ ఈశ్వరుని యొక్క నామం దగ్గరికి వచ్చేప్పటికి మీకు ఆ రహస్యం తెలుసుంటే నామం నోట్లో ఉంటుంది రాముడు హృదయంలో ఉంటాడు వెనక్కాల ఉంటాడు పీచే రత్తాహే తర్వాత నామం కూడా మీకు హృదయం నుంచే వచ్చింది హృదయం నుంచే ఈ సంకల్పము సంకల్పం నుంచి వాక్కు వచ్చింది నుంచి నామం అక్కడే నామీ ఉంటాడు కాబట్టి రాముడు కోసం మీరు వెతకక్కర్లా కోక్కు కోసం వెతకాలి ఓ టెన్ రూపీ నోట్ పట్టుకుని కోక్కు కోసం ఎక్కడ ఉండే దొరుకుతుందా కోక్ దొరుకుతుందా ఇక్కడ అని వెతకాలి రాముడు కోసం వెతకక్కర్లా కానీ మనిషి ఏమనుకుంటాడు కోక్కు సులభము అంటే తేలిగ్గా లభిస్తుంది రాముడు చాలా కష్టంగా ఎక్కడో ఉంటాడని చూడడం అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది కాబట్టి ఓ అలాంటిది ఓం ఇది బ్రహ్మ పరబ్రహ్మ కోసం మీరు వెతక్కండి మీరు ఓం అని ఉచ్చరించండి ఆ ఓంకారము ఎక్కడి నుంచే ఉద్గమిస్తోంది ఉద్గమము అంటారు ఉద్గమము నేను ఒకసారి యమునోత్రి వెళ్ళా ఆ యమునోత్రి ఆ పాయింట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఇది యమునోత్రి అక్కడ ఇంకా పైన ఏదో ఉంది పైనుంచి వస్తుంది నేను అడిగాను అవండి యమున స్టార్ట్ అయిన పాయింట్లా కనపట్టలేదే ఇది ఎక్కడి నుంచో ఇంకా పైనుంచి వస్తుంది కదా అని అడిగాను ఒక ఆయన్ని అయితే ఆయన చెప్పాడు చాలా బుద్ధిమంతుడు అయినవయ్యా నుంచి పదిహేడు మైళ్ళు ఉంది పైకి ఉద్గమ స్థానం మరి దీన్ని యమునోత్ర అంటే ఇంతకంటే వెళ్ళలేరులే ఇదే యమునోత్రి వెళ్ళి అవుతాడు చెప్పాడు అంటే అది యమునోత్రి అది ఉద్గమ స్థానం కాదు స్టార్టింగ్ పాయింట్ అది కాదు ఇంకా పైనుంది అది ఉద్గమ స్థానం దాన్ని ఉద్గమ స్థానం యమున అక్కడి నుంచి పుట్టింది అదేవిధంగా మీరు ఓం అని అంటున్నారు వాక్కు ఈ వాక్కు ఇక్కడ పుట్టి అలా లలా వెళ్తుంది దీన్ని సిడీలో రికార్డ్ చేస్తే ఎక్కడెక్కడికో పోతుంది వాక్కు ఎక్కడెక్కడికో ప్రపంచమంతా విస్తరిస్తోంది నదిలాగా కానీ పుట్టింది ఎక్కడ ఇక్కడ పుట్టింది హృదయం నుంచి పుట్టింది ఉద్గమ స్థానం ఓం అనే ఆ శబ్దము నుంచి పుడుతోందో అదే బ్రహ్మ అని చెప్పారు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అయితే ఇప్పుడు బ్రహ్మ ఓం కూడా బ్రహ్మైంది కదా మరి ఇప్పుడు అక్షర పరబ్రహ్మను ఓం ఒకటే కదా ఇంక మళ్ళీ ఇంక వేరే ఏముందంటే కాదు కాదు ఓం అన్నది ఏకాక్షరం బ్రహ్మ ఒకే అక్షర రూపంగా ఉన్న బ్రహ్మ అక్కడ అక్షరము అహ్రస్వం అదీర్ఘం అస్థూలం అనను అని చెప్పిన పరబ్రహ్మ కాదు అక్షరం అంటే శిలబుల్ అనర్థం కాబట్టి ఇక్కడ అక్షరం బ్రహ్మ పరమం అనేదానికి ఇక్కడ పరమం అని విశేషణం చేశారు బ్రహ్మ అక్కడ ఓంకారాన్ని చెప్పినప్పుడు ఏకాక్షరం బ్రహ్మ అని విశేషణం చేశారు కాబట్టి అది ఏకాక్షర బ్రహ్మ దాన్నే నామబ్రహ్మ అంటారు ఇది నామబ్రహ్మ కాదు ఇది పరం బ్రహ్మ కాబట్టి ఆ ఓమ్ ఆ పరబ్రహ్మని సూచిస్తుంది అంతే అదే పరబ్రహ్మ కాదు కానీ ఇక్కడ ప్రశ్న నామాన్ని గురించి కాదు ప్రశ్న అక్షర పరంబ్రహ్మ గురించి కాబట్టి అక్షరం బ్రహ్మ పరమం పరబ్రహ్మ ఇది ఓంకారం ఇది కాదు ఓంకారమైతే అది వేరే వస్తుంది తర్వాత ఏదైతే సర్వజగత్ కారణమో ఏది సకల విశేష విరహితమో ఏ విశేషములు లేనిదియో అటువంటి నిర్గుణ పర బ్రహ్మ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం ఓంకారం గురించి కాదు పరమమితిచ నిరతిశయే బ్రహ్మణి అక్షరే ఉపపన్నతరం విశేషణం ఈ పరమం అనే విశేషణం వేయడం చేత బ్రహ్మనగానేమి ఓంకారమే బ్రహ్మ అనే ఆన్సర్ చెప్పకూడదు ఆన్సర్ కాదు ఎందుకంటే ఓంకారము సెలబుల్ రూపంగా ఉన్నటువంటి బ్రహ్మ ఇక్కడ పరమం అంటే సుప్రీం రియాలిటీ ఇది అల్టిమేట్ రియాలిటీ అది ఏది అని అడుగుతున్నారు దానికి సమాధానంగా అక్షరం బ్రహ్మ పరమం నిరతిశయే అంటే సర్వము ఆ పరమా పరమాత్మ నుండే ఆవిర్భవించింది మళ్ళీ సర్వము ఆ పరమాత్మ ఎందే విలీనమవుతుంది ఆ పరమాత్మకి వేరే కారణము లేదు అది సత్యము మరేది సత్యము కాదు అది అక్షర బ్రహ్మ తస్యవ పరస్య బ్రహ్మణ ప్రతిదేహం ప్రత్యగాత్మభావ స్వభావ స్వభావస్వ so